చూడాలనుకుంటాము ఏం తుమిా ఘనతో మధుసూదన అపిత్రైల్యరాజ్యం సో అర్జున యుద్ధ వాక్యాలు చాలా ఉదారమైన వాక్యాల్లాగా భాషిస్తాయి చాలా ఉదారమైన వాక్యాలు చాలా పెద్ద వైరాగ్య సంపన్నుడు పలకాల్సిన పలుకులు కాబట్టి కానీ మనం వాటి ఔదార్యాన్ని చూసి భ్రమపడరాదు అది సందర్భం ఉంటుంది దేనికైనా కూడా సందర్భానుసారంగా మాట్లాడాలి కానీ సందర్భానికి విరుద్ధంగా మాట్లాడకూడదు అశోక చక్రవర్తి తన సైన్యాన్నంతని సైన్ సైన్యాధికారులందరినీ మీరందరూ ఈ వాటి నుంచి కాషాయం కట్టుకుని బౌద్ధమతాన్ని ప్రచారం చేయమని ఇప్పుడు మానించాడు వాళ్ళు మాకేం తెలుసండి ఈ బౌద్ధమత ప్రచారం ఏమిటి మాకే నేర్చుకోండి మరి ఈ కత్తులు కటారులు ఇవన్నీ పారేయండి అవుతారు కాషాయం కట్టుకోవాలి బౌద్ధమతాన్ని ప్రచారం చేయాలి అని ఆయన మొదలుపెట్టాడు హీ వాజ్ ది ఫస్ట్ పర్సన్ ఇండియా వలనరబుల్ ఫర్ ఫారిన్ అటాక్స్ అశోక్ను చేసిన మొట్టమొదటి స్టెప్ మూలంగా ఆ తర్వాతి కాలంలో మొఘల్స్ అంతకుముందేమో అరబ్ దేశాల నుంచి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు వచ్చేసి అటాక్ చేసేసి దోచేసుకుని వెళ్ళిపోవటానికి ఓపెన్ దేశం ఇది ఒక సత్రం లాగా ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ అటాక్ అనేటువంటి ఒక సమాచారం అంతా కూడా ప్రపంచం అంతా పాకిపోయింది అరే ఇండియాకు మనం ఇండియా రత్నగర్భం పేరు వెరీ వెల్దీ ప్లేస్ పీపుల్ ఆర్ డో దొసై ద కింగ్ ఈజ్ యూస్లెస్ వీ కెన్ జస్ట్ వెళ్ళిపోయి అటాక్ చేసి కొల్లగొట్టుకుని రావడమే అలా మొదలయ్యారు వచ్చారు ఒకళ్ళు రెండుసార్లు కొల్లగొట్టేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎవడో చెప్పారు కొల్లగొట్టుకుని మనం రానక్కర్లేదు అక్కడే కొల్లగొట్టుకుని అక్కడే మకాన్ పెట్టి అక్కడే రాజ్యం వెళ్ళినా కూడా పర్వాలేదు అని సమాచారాన్ని వాళ్ళు చెప్పారు బాబుపోయే వాళ్ళు సో ఆ స్థితి దేశానికి తీసుకొచ్చింది అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో రక్తపాతం అది అసలు కళింగ యుద్ధం అనవసరపు యుద్ధం అవసరమైన చోట యుద్ధం చేయకుండా అనవసరమైన చోట రక్తాన్ని చూసి అవసరమైన చోట యుద్ధం మనిషి ఈ అశోక చక్రవర్తి యొక్క అది మన వాళ్ళు సింబల్ కింద పెట్టుకున్నారు నెహ్రూ గారు పోలసీ నేను అశోకుడు తర్వాత మళ్ళీ నేనే అని వారు నెహ్రూ గారు హిమాలయన్ బ్లండర్ సో ఆల్ దట్ ఈస్ రాంగ్ మనకి దేశానికి అశోకుడు హీరోగా ఉండకూడదు ఆదర్శంగా ఉండకూడదు మనకి ఆదర్శం విక్రమాదిత్యుడు విక్రమాదిత్యుడు ఆదర్శంగా ఉండాలి రాజ్య పరిపాలనలో విక్రమాదిత్యుడు అది ఇప్పుడు రాజ్య పరిపాలనకి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి దత్తాత్రేయ మహర్షిని కాదు ఆదర్తేయంగా తీసుకోవాలి సన్యాసానికి దత్తాత్రేయుని ఆదర్శంగా తీసుకోవాలి రాజ్యపాలనకి రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి శత్రు సంహారానికి విక్రమాదిత్యుని ఆదర్శంగా తీసుకోవాలి అన్నిటికీ ఇంకా పిడికి బియ్యానికి ఒకే మంత్రం ఉంటే ఇగో ఇలాగే వన్ షుడ్ నాట్ డూ దాట్ కాబట్టి అర్జునుడు మాట్లాడే మాటల్ని నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను సో డోంట్ బి క్యారీడ్ అవే బై హిజ్ డైలాగ్స్ అతను అంటున్నాడు కానీ ఈజ్ ఎ గుడ్ గాయ దాంట్లో సందేహం ఉంది బట్ మిస్ప్లేస్డ్ గుడ్నెస్ మిస్ప్లేస్డ్గా ఉండకూడదు గుడ్నెస్ సో తాగిపోతొచ్చి అయ్యా బాబు అని బతిమీలాడాడు అనుకోండి మీరు కరిగిపోయి వాడికి వంద రూపాయలు ఇచ్చారనుకోండి మీ చేతిలోంచి వంద రూపాయలకైతే వాడి చేతిలోకి పడగానే వాడు వెంటనే దారు దుకాణానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి శుభ్రంగా తాగేసి వచ్చి ఇంటికి వచ్చి పిల్లల్ని శుభ్రంగా ఉతికేస్తాడు ఎందుకంటే తాగిన వాడికి ఒక ఒక వేస్తే కానీ వాడికి తృప్తి ఉండదు ఒక నాలుగు మొత్తులు మొత్తేస్తే పిల్లల్ని భార్య నౌ హీ కెన్ లై డా డేస్ వర్క్ కాబట్టి మనం వంద రూపాయలకి కాగితం అంత దూరం తీసుకెళ్తాం కాబట్టి దానం చేసేప్పుడు పాత్రమెరిగి దానం చేయాలి ప్రేమ చూపించేప్పుడు సందర్భశుద్ధిగా ఉండి ప్రేమ చూపించాలి ప్రేమ మామూలుగా ప్రేమ చూపిస్తే వాడు అవతలవాడు అయోగ్యుడికి ప్రేమ చూపించారనుకోండి దుష్టుడికి ప్రేమ చూపిస్తే వాడు ఆ ప్రేమను వీక్నెస్ కింద తీసుకుని మనకు వాడు అపకారం చేస్తాడు వ్యక్తిగతంగా పర్వాలేదు దేశం విషయంలో అటువంటి పనిచేసే అధికారమే ఒక్కడికి లేదు అర్జునుడికి కూడా ఆ అధికారం లేదు కానీ అలా మాట్లాడుతున్నాడు ఏమనుకున్నాడు అంటే హే మధుసూదన మధుసూదన అనే సంబోధనలో ఒక స్వారస్యం ఉంది మధువు రాక్షసుని సంహరించినవాడా అనే సంబోధన అంటే నువ్వంటే రాక్షసుని సంహారం చేయడమే పనిగా పెట్టుకున్నావు మేము అలా పనిగా పెట్టుకోర్లేదు కదా అని ఒక స్వారస్యం హే మధుసూదన ఏతాన్ హంతున్న ఇచ్చామి ఈ దుర్యోధనాధులను ఈ బంధువులను ఏతాన్ అంటే దుర్యోధనాధులని కాదు ఈ బంధువులను స్వజనాన్ నా బంధువులు వీళ్ళందరూనో వీళ్ళందరినీ సంహరించటకు నేను ఇచ్చగించుటలేదు ఏతాన్ హంతున్న ఇచ్చాము హంతుమంటే కొట్టుట లేక సంహరించుట రెండు అర్థాలు ఉంటాయి హనన శబ్దానికి కొట్టడం అని అర్థం సంహరించడం అని అర్థం రెండూ వస్తాయి సో యుద్ధంలో దన్ తోటి హీ షూట్ హీమ్ డౌన్ హీ మే డై హీ మే నాట్ డై బట్ హీ మే డై ఆల్సో ఆ విధంగా అయితే నువ్వు వాళ్ళని సంహరించకుండా నిలబడి యుద్ధరంగంలో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వచ్చి సంహరిస్తారు అంతే కదా యుద్ధరంగంలో ఉండి నేను వాడిని సంహరించను అంటే వాడు వచ్చి నిన్ను సంహరిస్తాడు దీన్ని ఏమంటారు అంటే ఏదర్ యూ కిల్ ఆర్ గెట్ అని అంటారు యు యూ డోంట్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ ఏదర్ యూ ఆర్ యూ గెట్ కిల్డ్ మరి ఆ పరిస్థితి ఉన్నప్పుడు హౌ యు కెన్ సే దట్ అంటే అంటున్నాడు ఘనతోపి ఏతాన్ నహంతుచ్చామి ఘనత అపి వాళ్ళు నన్ను కొట్టుతున్నా కూడా నేను మాత్రం వీళ్ళని కొట్టాలని అనుకోవటం అంటే నేను సహిస్తానే కానీ నేను ఎదురు తిరిగి దెబ్బ కొట్టాను నేను సహిస్తాను అని అయితే కాదు నీవు కనుక తిరిగి దెబ్బ కొట్టినట్లయితే నీకు విజయం లభించినట్లయితే రాజ్యం లభిస్తుంది కదా అంటే అతను అపి త్రైలోక్య రాజ్యసీ ఒక్క భూఖ ఈ భారతదేశంలో రాజ్యాధికారం లభించడమే కాదు ముల్లోకముల మీద కూడా నాకు ఆధిపత్యం లభించినా సరే త్రిలోకాధిపతి త్రిలోక రాజ్యం త్రైలోక్యరాజ్యానికి లభించినా కూడా నేను ఎదురు తిరిగి వాళ్ళని కొట్టాను ఇప్పుడు ఎవరు ముల్లోకాలకి రాజ్యానికి తనకి ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు కిన్ను మహీకృతే ముల్లోకముల మీద ఆధిపత్యం ఇచ్చినా కూడా నేను వీళ్ళని సంహరించను ఈ రాజ్యాధికారం కోసం సంహరించను అని వేరే చెప్పవలేనా అక్క అర్థమైందండి వాక్యం కిన్ను మహీకృతే మహీకృతే ఇక్కడ రాజ్యం కోసమని సంహరించను అని కిన్ను చెప్పాలా చెప్పలేదు ఎందుకంటే ముల్లోకాల మీద రాజ్యాధిపత్యం ఇస్తానన్నా కూడా నేను సంహరించను అన్నవాడితో ఈ లోకల్ రాజ్యం కోసం నీవు సంహరించు అని చెప్పక్కర్లేదు అనవసరం దే ది ఐడియా ఈస్ ఇక్కడ రాజ్యాధికారం కానీ ముల్లోకాల మీద రాజ్యాధిపత్యం వచ్చినా సరే వాళ్ళు నన్ను కొడుతున్నా సరే నేను వాళ్ళని తిరగబడి కొత్త దిస్ఈస్ వాట్ ఈస్ ఈ కథ మీరు వినే ఉంటారు ఒక పాము పుట్టలో ఓ పాము ఉండేది అందరూ భయపడేవారు దాని దగ్గరికి వెళ్ళడానికి ఎందుకంటే దగ్గరికి వెళ్ళడానికి వెళ్తే కరిచేది కరిస్తే విషయం చాలా హాని కలిగేది ఆ దరిదాపులకు ఎవరు వెళ్ళేవారు కాదు ఒక సాధువు వల్ల ఇతరులను హింసించరాదు కాబట్టి ధర్మం కాదు అది అలాగే అందరినీ ఉండడం మంచిది కాదు అని సాధువు దానికి బోధ చేశారు ఇకే కథ బోధిస్తే అది ఈ సాధువు యొక్క వచనాన్ని విని ఇంకా బోధన ఇంకా ఎవరినే కరవడం మానేసింది క్రమంగా జనానికి అర్థమైంది ఇది కరవట్లేదు అని ఇంకా ఆఖరికి పిల్లలకు కూడా అర్థమైపోయి వాళ్ళకు కూడా లోకూ చేసేసి దాన్ని పుల్లలతోటి రాళ్లతోటి దాన్ని కొడుకు ఉంటుంది దాన్ని పుట్టలోంచి బయటికి లాగి దాన్ని వాయించి మళ్ళీ పుట్ల వారేస్తూ ఉంటుంది ఆ విధంగా అది చిక్కి శల్యమైపోయి చాలా దుస్థితిలో మరణావస్థకు చేరుకుంటుంది ఇలుపులో ఈ సలహా ఇచ్చిన సాధువాటికేసి వస్తుంది వచ్చేవి ఇలా ఉన్నావు ఏమిటి ఒకప్పుడు నువ్వు మంచి పుష్టిగా ఉండేదని ఇప్పుడు ఇలా అయిపోయావుంటే మీది ఇచ్చిన సలహానండి మహాత్మా ఇగో ఇలా అయిపోయాను అంటే ఆయన అంటాడు నేను కరవద్దన్నాను కానీ బుస చెప్పలేదు కదా అని కాబట్టి కరవనే అక్కర్లేదు కబడ్దార్ అనే ఒక సూచన ఇవ్వటం కూడా అవసరం ఇలాగంటి స్టేట్మెంట్స్ చేయకూడదు వాళ్ళు నాకు రాజ్యం అక్కర్లేదు నువ్వుగా అక్కర్లేదు వాళ్ళు నన్ను చంపేసినా సరే నేను తిరగబడి కొట్టాను ఈ మాట ఈ ఉప్పు కనుక దుర్యోధనుడికి అందిందంటే వాడు ఎగిరి గెలిపేసేసి అరే ముందు అర్జును న్యూట్రలైజ్ చేసి మారాయండి అంటారు వీడు మనస్సు మార్చుకునే లోపల ముందు కథం చేసేయండి అంటే కాబట్టి ఇలాగంటే వచనాలు యుద్ధరంగంలో నిలబడి మాట్లాడడం యోగ్యమైన పద్ధతి కాదు అది మహాత్ముడు తుల్యో తులయో మానవమానయోహని శ్రీకృష్ణుడే చెప్పబోతున్నాడు సన్యాసులు వాళ్ళు ఉన్నారంటే మానవమానాలు అతీతంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు అలాగా యుద్ధ యుద్ధంలో ఉన్నవాడు అలా ఉండకూడదు చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు ఈ ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారా ఏదో ఒక తప్పు పట్టడమని చూ వాళ్ళ దృష్టిగా పెట్టుకుని ఉంటారు మేబీ దే ఆర్ రైట్ సమ్టైమ్స్ వాజ్పేయి గారు ఆ సైన్యాన్ని నిలబెట్టారు పాకిస్తాన్ బోర్డర్ మీద అక్కడ మోహరించడానికి బోడంత ఖర్చు అయింది కదా ఎందుకు వీళ్ళని మోహరించడం ఇదంతా వేస్టు యుద్ధం చెయ్యనికాటికి మోహరించడం ఎందుకని ఇంత అసందర్భమైన విమర్శ అదే కానీ మరొకటిలో మోహరించబట్టే వాడు ది దిగొచ్చాడు దారికి వచ్చాడు దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్స్ టేకెన్ బై ఎవర్ ప్రేమినిస్టర్ నీ బ్రింగింగ్ మొషరఫ్ రావు మోహరించ మోహరించి ఇదిగో ఇంకొకసారి కనుక నువ్వు పొరపాటు చేసినట్లయితే నిన్ను సర్వనాశనం చేసేస్తాననేటువంటి ఒక మెసేజ్ వాళ్ళకి పంపిస్తే అప్పుడు వాడు దిగొచ్చాడు కాబట్టి వాజ్పేయి మోహరించడం వల్ల ఏమిటి ఉపయోగం అంతే అది విషయం తెలుసు చేసిన విమర్శ కాదు తర్వాత మోహరించడానికి ఖర్చు అవుతుందంటే ఆర్మీ మెయింటైన్ చేయడానికి ఖర్చు అవుతుంది ఇప్పుడు మన ఆర్మీ మిత్రులు ఉంటారు అక్కడ గార్డెన్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళని మెయింటైన్ చేయడానికి మరి ఖర్చు ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ నుంచి వాళ్ళని బోటల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అయ్యాయి అంతే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎలాగో ఇక్కడ ఉన్నా ఉంటాయి అక్కడ ఉన్నా ఉంటాయి కొంచెం పెట్రోల్ ఖర్చు ఇవే అవే అయ్యాయి అదే ఆ ఖర్చు ఇట్ ఈస్ రిక్వైర్డ్ సెండ్ ఎక్క స్ట్రాంగ్ మెసేజ్ టు ముస్ట సో అబట్టి ఆ విమర్శ చాలా తప్పుది డిటరెంట్ ఇట్ ఈస్ ఎ బిగ్ డిటరెంట్ కనుక నేను వాడు కొట్టినా సరే నేను కొట్టను మనం శాంతి అంటే ఏమిటవుతుంది నెహ్రూ గారు ఉన్నప్పుడు ఏమైందో అదే అవుతుంది కాబట్టి దట్ ఈస్ నాట్ కరెక్ట్ అప్ యూ నాట్ షుడ్ నాట్ హ్యావ్ టార్టింగ్ లైక్ దాట్ ఈస్ టార్టింగ్ లైక్ దాట్ శ్లోకం ఉందాము హన్తుమిామీనతో మధుసూదన అప్పత్రైలోక్యరాజ్యేతో నిహత్యథా రాష్ట్రాన్న క్రీతి సజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హైతనాతాయిన మళ్ళీ జనార్దన అని సంబోధిస్తున్నాడు జనార్దన అనే పదానికి అర్థం ఏమిటి జనాన్ అర్ధయతి ఇది జనార్దన అర్ధ అనే ధాతువుకి పీడించుట అని కాబట్టి జనులను పీడించువాడు ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడికి జనార్దన పేరు ఎందుకంటే జనులను పీడిస్తూ ఉంటాడు పీడిస్తాడా పీడించడా మీకు ఏమనిపిస్తుంది పీడిస్తాడని అనిపిస్తుందో పీడించడా పీడిస్తాడని అనిపిస్తుంది అంతే బాస్ ఇవ్వ సో ఎందుకంటే మీరు ఎండ ఎలా ఉండదు చూడండి ఇప్పుడు చెప్పండి పీడిస్తున్నాడా పీడించట్లేదా లేదంటే ఎయిర్ కండిషన్ లోపల ఉన్న వాళ్ళని పీడించట్లేదు వాళ్ళని పీడిస్తున్నాడు ఎలాగంటే వాళ్ళు బయటకు రావడానికి భయపడి లోపలికి ఎయిర్ కండిషన్ రూమ్లో దాముకుంటున్నారు ఆ విధంగా వాళ్ళని పీడిస్తున్నాడు సో పశువులను పక్షులను చెట్లను చేమలను ఆ చెట్లను చూస్తే నాది గాలి వేస్తుంది అయ్యో ఇంకా రెండు నెలలు ఉంది మొన్నగా వర్షం పడింది పాత్రను తడిసి ఉంటాయి ఈ రెండు నెలలు సర్వైవ్ అవుతాయి ఇవి ఇంకా పర్వాలేదు రెండు నెలలు నిలబడగలిగే అంటే ఇంకా దే విల్ బీ సేఫ్ ఈ లోపల నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పుడు ఇంకొంచెం బాగా నాటుకుంటాయి చిన్న చిన్న మొక్కల విషయం నేను చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ వచ్చే బాగా నాటుకుంటాయి సర్వైవ్ అవుతాయి ఒకప్పుడు ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే పెద్ద చెట్టు కూడా మాడిపోతుంది ఎండకి తట్టుకోలేక చచ్చిపోతుంది మళ్ళీ చిగురించ చిగురించలేకుండా అయిపోతుంది అలా చచ్చిపోతూ ఉంటాయి చచ్చి కాబట్టి ఎంత ఎంత హింస పెడుతున్నాడో చూడండి ఎవ మనకి ప్రాణశక్తిని అనుగ్రహిస్తున్నాడో వాడే మనల్ని చాలా హింస కూడా పెడుతూ ఉంటాయి కాబట్టి ప్రాణశక్తిని అనుగ్రహిస్తున్నాడు అన్నప్పుడు సంబోధన ఓ రకంగా ఉంటుంది హింస పెడుతున్నాడు సంబోధన కోరండి కాదు జనులను పీడించేవాడు ఎందుకంటే సుఖాన్ని ఇచ్చే ఈశ్వరుడే దుఃఖాన్ని కూడా ఇష్టం ఉంటాడు కర్మఫలదాత కదా సుఖము దుఃఖము కలిసే ఉంటాయి కాబట్టి ఆ పదం జనార్దన ఇక్కడ సంబోధిస్తున్నాడు అందరినీ సంహరించడమే ఏదో నువ్వు డ్యూటీగా పెట్టుకున్నట్టుగా ఉన్నావా నువ్వు అని సంబోధనలో స్వారస్యం హే జనార్దన సో ధర్తరాష్ట్రాన్నిహత్య వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుని పుత్రులు కదా ధృతరాష్ట్రులు అంటే మా పెద్దనాన్నగారు వాళ్ళ అబ్బాయిలే వీళ్ళందరూ వీళ్ళందరినీ సంహరించి నిహత్య కా ప్రీతి సార్ మాకు ప్రీతి ఏం కలుగుతుంది అంటే పెదనాన్నగారి కొడుకులు కాకపోతే పరాయి వాళ్ళు అయితే కావలసినంత ప్రీతి కలుగుతుంది పెదనాన్నగారి కొడుకులను సంహరిస్తే ఏం మా వాళ్ళే కదా మా బంధువులే కదా వీళ్ళని సంహరించి మాకేం ప్రీతి కలుగుతుంది అని అంటున్నాడు సో ఎందుకంటే పైగా అంటాడు అస్మాన్ పాపమేవ ఆశ్చర్యే హత్వా ఏతాన్ ఏతాన్ వీరిని హత్వా చంపి అంటే వీళ్ళందరినీ సంహరిస్తే అస్మాన్ పాపమేవో ఆశ్చర్య మాకు పాపమే వస్తుందేమో అనుకుంటున్నాను అదేవిటో అలా ఎందుకన్నాడంటే ఏతాన్ ఆతతాయిన వీళ్ళు ఆతతాయిలు ఈ ఆతతాయి అనే పదాన్ని జాగ్రత్తగా వాడాలి తెలుగులో అల్లరి చిల్లరగా తిరిగేవాడిని ఆకతాయి అంటారు నాట్ ఆతాయి ఆకతాయి సంస్కృతం కాదు అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నేను అనుకున్నా తెలుగు పదం అల్లరి చిల్లరగా తిరిగేవాడిని కానీ సంస్కృతంలో ఆతతాయి అనే పదం అది చాలా టెక్నికల్ వర్డ్ చాలా బరువైన పదం ఎవడైతే ఇంటికి నిప్పు పెట్టి అన్నంలో తిని అన్నంలో విషం కలిపి చంపుతాడు నిద్రపోతుండగా ఇంటికి నిప్పిపెట్టి చంపుతాడు తిని అన్నంలో విషం పెట్టి చంపుతాడు తర్వాత రాజు ఆదమరచి ఉన్నప్పుడు రాజుని కూలద్రోసి కుట్ర పన్ని కుటాక్ట్ అని అంటారు ఒక కుట్ర ఒకటి పన్ని రాజుని కూలద్రోసి తాను సింహాసనాన్ని బలాత్కారంగా ఆక్రమిస్తాడు థర్డ్ తర్వాత పరస్త్రీని కిడ్నాప్ చేస్తుంది ఫోర్ ఇగో వీళ్ళ ఈ రకం నాలుగు రకాల దోషాలు మహాపాపాలు ఈ పాపాలు చేసిన వాళ్ళని ఒక్క పాపం చేస్తుంది చాలు వీటిలో ఏ ఒక్కటి చేసినా వాళ్ళనే ఆతతాయి అని అంటారు సో అతతాయి నిర్వచనం అది తర్వాత ధర్మశాస్త్రకారులు ఏమని చెప్పారంటే అతతాయిని ఏ రకమైన సంకోచము లేకుండా సంహరించవలసినది అని ధర్మశాస్త్రకారులు నిర్వచనం చెప్పారు కిడ్నాప్ చేస్తూ పట్టుబడితే వాడికి తప్పనిసరిగా ఉరిశిక్ష వేస్తారు ఇక్కడ ధెర్ఆర్ఏ ఇప్పుడు మోడర్న్ లో, కొన్ని స్టేట్స్ లో, యొక్క రేట్ చాలా ఎక్కువ ఇక్కడ భారతదేశంలో ఒక పదో ఇరవయో మర్డర్స్ చేసి మేము ఇప్పుడు జనప్రవాహంలో నిత్య జీవితంలో మేము ఫ్లో దాన్ని ఏదో అంటారు దాన్ని అంటే మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ది లైఫ్ నిత్య జీవి జన జనజీవన స్రవంతి జనజీవన స్రవంతిలో మేము కలిసిపోతాము అంటే వాళ్ళకి లోన్లో ఇస్తారు పది ఇరవై మర్డర్స్ చేయాలి ముందు మామూలుగా మీరు మామూలుగా ఉండి నేను సంవత్సరాలు కలుస్తారంటే మీకు ఎవడో పాగలా కూడా లోలు ఇవ్వడ ముందు పదో ఇరవయో మర్దర్స్ చేయాలి ఒక రెండు మూడు మందు పాత్రలు పేల్చి ఓ నాలుగు ఐదు బస్సులో ఐదు ఆరు పోలీసులు వాళ్ళందరినీ సంహరించడం ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి చేసి ఇదిగో నేను లొంగిపోతున్నాను ఎందుకు లొంగిపోతున్నారండి మీరు అంటే జనజీవన స్రవంతిలో కలవడానికి లొంగిపోతున్నాను వెల్కమ్ మీకు ఐదు కోట్లు లోన్ ఐదు లక్షలు లోన్ అండ్ మరి చేసిన మర్దర్స్ అన్నీ ఏమవుతాయి వాటి వాటి దా దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఫెయిల్ టడర్స్ సో అంటే మదర్స్ చేసిన దానికి ఫలం ఏంటంటే లోన్ ఇస్తారు లోన్ ఇచ్చి వాటి షాప్ ఈ లీగల్ సిస్టమ్ అంత వీక్గా ఉండకూడదు లీగల్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు కొన్ని స్టేట్స్ ఉంటాయి అమెరికాలో క్యాపిటల్ పనిష్మెంట్ని ఎబాలిష్ చేయాలని యూరప్ నుంచి యూరప్ వాళ్ళు ఫ్రెండ్స్ కదా యూరప్ నుంచి చాలా ప్రెషర్ ఉండే కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు ది ఆర్ నాట్ ఎబాలిష్ అమెరికాలో ప్రతి సంవత్సరం ఎ ఫ్యూ పీపుల్ ఆర్ హ్యాంగ్ టు డెత్ హ్యాంగ్ చేస్తా క్యాపిటల్ పనిష్మెంట్ ఉంది ఎలక్ట్రిక్ షాక్ ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు ఎలక్ట్రిక్ షాక్ వీరు చూస్ చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ షాక్ కానీ అయితే ఇంజక్షన్ లేధలు ఇంజక్షన్ కానీ ఇచ్చి సంహరిస్తారు హ్యాంగ్ మెన్స్ సిస్టమ్ తీసేసారు ఏదో కొంచెం మోడర్న్ మెథడ్స్ వచ్చాయి సో ఈ ప్రతి ఇయర్ కూడా ప్రతి స్టేట్లోనూ తప్పనిసరిగా క్యాపిటల్ పనిష్మెంట్స్ ఉంటాయి దే డోంట్ వాంట్ అబాలిష్ ఇట్ ఎందుకంటే వాళ్ళు కొన్ని కొన్ని క్రైమ్స్ని ఐడెంటిఫై చేశారు ఈ క్రైమ్స్కి క్యాపిటల్ పనిష్మెంట్ ఈస్ పక్కా ప్రీ మెడిటేటెడ్ మర్డర్ ఈస్ వన్ ఆఫ్ దెమ్ సో అదే అదే మర్డర్ అయినప్పుడు దిస్ ఫెలో వాజ్ నాట్ అన్ఇంటెండెడ్ అన్ఇంటెన్షనల్ మర్డర్ అనుకోండి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వరు ప్రీ మర్డర్ వీడిని చంపాలి అని వీడి ప్రయత్నం చేసి ఆ దృష్టికోణంతో ఆ విధంగా ప్లాన్ చేసి చంపితే క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తారు అలాగే ఇంకా దేర్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ లైక్ దాట్ సింగపూర్లో క్యాపిటల్ పనిష్మెంట్ ఎక్కువ సింగపూర్ ఈజ్ అ స్టేట్ సిటీ స్టేట్ అక్కడ ఇఫ్ ది పర్సన్ ఈజ్ ఫౌండ్ విత్ డ్రగ్స్ ఈ డ్రగ్స్ ఉంటాయి కదండి మాదక ద్రవ్యాలు ముఖ్యంగా హిరాయిన్ మొదలైన డ్రగ్స్ ఇఫ్ ది పర్సన్ ఈజ్ ఫౌండ్ విత్ డ్రగ్స్ అండ్ దెన్ హీజ్ హీజ్ ఈజ్ ప్రూవ్డ్ దట్ హీజ్ ట్రేడింగ్ ఇన్ డ్రగ్స్ అది ప్రూవ్ అవ్వాలి ఒకప్పుడు బై మిస్టేక్ ఎవడో తీసుకొచ్చి మన సంచిలో డ్రగ్లు పెట్టాడు అనుకోండి అది వేరే సంగతి అలాంటప్పుడు ఏం చేయరు పట్టుకుంటారు జైల్లో పెడతారు అదంతా వేరే వీడు హీజ్ ట్రేడింగ్ ఇన్ డ్రగ్స్ రిటైల్ కానీ హోల్సేల్ కానీ డ్రగ్ ఇది డ్రగ్ అని తెలిసి ఒక ఎడిక్ట్కి డ్రగ్ని వీడు అమ్ముతున్నాడు అని ప్రూవ్ కనుక క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తారు ఒక్కసారి కనుక వాళ్ళ చేతిలో పట్టుపడితే ఇంకా వాడిని రిలీజ్ చేయించేటువంటి శక్తి ఏ దేశానికి లేదు ఫ్రెంచ్ వాడు పట్టుబడితే ఫ్రెంచ్ వాడిని క్యాపిటల్ పనిష్మెంటే అమెరికన్ పట్టుబడితే అమెరికన్ ఎవడైనా సరే ఏ దేశము కూడా ఇంటర్ఫీర్ అవడానికి లేదంటే ఆ విధంగా వాళ్ళు దే కిల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ సచ్ స్మగ్లర్స్ సో మచ్ సో యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మగ్లింగ్ ఇన్ సింగపూర్ ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ ఉండదు కాబట్టి దేర్ ఆర్ ఫ్యూ ఒకేషన్స్ ఫ్యూ క్రైమ్స్ విచ్ ఆర్ పర్టికులర్లీ రికగ్నైజ్డ్ వెరీ స్పెషల్ క్రైమ్స్ వాటికి క్యాపిటల్ పనిష్మెంట్ని రికమెండ్ చేస్తోంది శాస్త్రం ధర్మశాస్త్రాలు అలా చెప్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ధర్మశాస్త్రాల్లో ఏమని చెప్పారంటే అతతాయికి సంహారమే శిక్ష వాడు కనుక పౌరుడు అయినట్లయితే అరెస్ట్ చేసి ప్రూవ్ చేసి వాడిని ఏమో హ్యాంగ్ చేసి చంపాలి వాడే రాజ్యాధికారంలో ఉన్నవాడైతే ఏం చేయాలి అటాక్ చేసి యుద్ధ రంగంలో వాడిని సంహరించాలి అంతేగాని యు గ నాట్ లీవ్ హిమ్ ఏ లోన్ ఇప్పుడు ఈ దుర్యోధనుడు ఉన్నాడే వీడు పక్కా ఆతతాయి ఎందుకంటే భీముడికి అన్నంలో విషం కలిపి చంపే ప్రయత్నం చేశాడు వన్ ఆతాయి దట్ ఈజ్ ఎనఫ్ వీళ్ళు నిద్రపోతూ ఉంటే లక్క ఇంట్లో పెట్టి వీళ్ళకి ఇల్లు కాల్చి చంపడానికి ప్రయత్నం చేశాడు సెకండ్ ఆతాయి తర్వాత ద్రౌపదిని వనవాసంలో ఉండగా సైంధవుడి కిడ్నాప్ చేస్తాడు ఇప్పుడు ఆ సైంధవుడు ఆతతాయి అంటే ఇప్పుడు ఈ సైంధవుడికి కొమ్ము కాస్తున్నాడు దుర్యోధనుడు సైంధవుడికి సపోర్ట్గా ఉన్నాడు కదా ఇప్పుడు సైంధవుడిని దుర్యోధన అర్జునుడు సంహరించాలంటే దుర్యోధనుడు అడ్డుపడతాడు కాబట్టి సో అతాయిని సపోర్ట్ ఇస్తున్నాడు కనుక అతతాయికి రక్షణ ఇచ్చాడు కనుక వీడు కూడా అతాయి కింద అవుతాడు ప్రొటెక్ట్ అకాంప్లెక్స్ కింద పడిపోతాడు డైరెక్ట్ ఆతాయి కాదు ఇండైరెక్ట్ ఆతాయి థర్డ్ ఫోర్త్ రాజ్యాధికారం ధర్మరాజు గారిది అన్యాయంగా ఆక్రమించు కూర్చున్నాడు జూదంలో మాయాజూదంలో ఆయన అధ్యాధికారం తీసుకుని పోనీ ఏదో అయింది ఏదో అయింది పదమూడేళ్ల తర్వాత వాపసు వచ్చిన ఇప్పుడు ఇవ్వాలి కదా నాదెళ్ళ భాస్కర్ రావు చేసినట్టు చూసే దేర్ ఫార్ ఈజ్ అన్ ఆతాయి నాదెండ్ల భాస్కర్ రావు ఈజ్ అన్ ఆతాయి సో మోడర్న్ టైమ్స్లో ఆతాయి నాకు ఇంకా అంతకంటే వేరే దృష్టాంతంగా రామ్లాల్తో కలిసి ఒక జూలీ ఎలెక్టెడ్ ప్రసన్నని మీరు యు నో ఆల్ దాట్ కాబట్టి ఇన్ని రకముల ఆతతాయి లక్షణాలు వీడియందు ఈ దుర్యోధనాదులు ఎందు పట్టినవి అలాంటిది వాళ్లే యుద్ధం డిక్లేర్ చేసినప్పుడు పోనీ వదిలిపెట్టేద్దాం లేకపోతే ఏదో వాళ్ళు ఏడుపాడుస్తారు వదిలిపెట్టేయ్ వేరే సంగతి వాళ్లే యుద్ధం డిక్లేర్ చేస్తే ఎదురుకుండగా అత్త తాయిలు ఉంటే ఆ సంగతి గుర్తించాడు అర్జునుడు వీడంటాడు అత్త తాయిలే వాళ్ళు వాళ్ళు సంహార యోగ్యులే నో డౌట్ కానీ వాళ్ళని సంహరించటంలో నాకు ప్రీతి ఏమీ కలగటలేదు ఉత్సాహం కలగటలేదు ఎందువల్ల ఎందుకంటే వీళ్ళు మా పెదనాన్నగారికి కొడుకులేదునుక బంధుత్వం అతతాయులు సంహారయోగ్యులనే విషయాన్ని ఆ ధర్మాన్ని పక్కనబెట్టి బంధు ప్రీతికి ప్రాధాన్యస్తో మాట్లాడుతున్నాను శ్లోకం అనేసిద్దాం నిహత్యథాతరాష్ట్రాజ్జనార్దన పాప జనార్దన నిసర్గలేదే ఒక పాపమే వాశ్రయేదస్ హైతార్హ వయ హం ధారాష్ట్రాన్ స్వాంధవాన్ స్వజనం హి కథం హిన సధవ హే మాధవ మాధవ మాధవ అంటే పేరు మా ధవ ధవ అంటే భర్త మా అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి భర్త మాధవ తస్మాత్ అందువలన వయం మేము ధార్తరాష్ట్రాన్ హంతుం ధృతరాష్ట్రపుత్రులను సంహరించుటకు నా అర్హాహ తగము అంటే మేము ధృతరాష్ట్రుని పుత్రులను దుర్యోధనాథులను సంహరించుట తగదు తగని పని ఎందువల్ల అతతాయులు కదా అతతాయులను సంహరించడం తగిన పని ఎందుకు అవుతుంది తగిన పనే అవుతుంది కదా అంటే స్వబాంధవ వాళ్ళు మా బంధువులు కనుక వాళ్ళని సంహరించటం తగదు అని ఒక జనరల్ రూల్ చెప్తున్నాడు స్వజనం హత్వ కథం సుఖిన శ్యామ అంటే ఎవరినైనా సంహరిస్తే నిద్రపోతాడు హాయిగాను కానీ ఆ సంహరింపబడ్డవాడు స్వజనం అయితే మటుకు కష్టం అది సంగతి సో పూర్వానికి ఒక జడ్జి గారు ఒక ఆయన ఉండేవారు ఆయన క్రిమినల్ జడ్జి క్రిమినల్ కోర్టు ఉంటుంది సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టు క్రిమినల్ కోర్టు జడ్జి గారు ఆయనకి క్యాపిటల్ పనిష్మెంట్ వేసడంలో ఆయన నిష్ణాతుడు ఆయన అప్పటికి ముప్పై క్యాపిటల్ పనిష్మెంట్సు ఆయన జడ్జిమెంట్లు ఇచ్చాడు పూర్వకాలం మాట నేను చెప్తున్నా సో ఆయనకి రాత్రిపూట రాత్రి ఆరింటికో ఏంటికో మొన్నడు చెప్ప ప్రజెంట్ చేయబోయే కేసులని ప్రజెంట్ చేస్తాను పూర్వం జూరిస్ట్ డిక్షన్ అంతా అదే జ్యూరిస్ట్ ప్రూడెన్స్ కొంచెం క్విక్గా ఉండేది అంటే దర్బార్ని కన్వీన్ చేస్తారు దాంట్లో జడ్జి ఉంటాడు ఇతర విద్వాంసులు జనం అందరూ కూర్చుని ఉంటారు అండ్ ఆర్గ్యుమెంట్స్ విల్ ప్రొసీడ్ విట్నెసెస్ వస్తాయి వన్ డే టూ డేస్లో కేసు సెటిల్ చేసేస్తారు ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో లాగా ఆ కేసుని అలాగ మంత్స్ అండ్ ఇయర్స్ తరబడి సాగతీయుతం ఉండేది కాదు క్విక్ జస్టిస్ టూ డిలేడ్ జస్టిస్ ఉండకూడదు కదా క్విక్ జస్టిస్ ఉండాలి ఎనీవే సో అలాగంటే కథ ఇది ఆ రోజుల నాటి కథ సో రాత్రి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయనకు ఒక రిపోర్ట్ ఇస్తాడు ఏమని ఈవళీ కార్ట్ ఒక యంగ్ మ్యాన్ బార్లో బాగా తాగేసి ఆ తాగుడు మైకల్లో కత్తిపుచ్చుకుని ఎవడన్నా మర్డర్ చేసేసాడు ఆ కేసు హీరింగ్కి వస్తోంది రేపు అని తెలుస్తుంది సరే ఆయనకి ఇలాంటి కేసులన్నీ అలవాటే ముప్పై ఆరు మందికి క్యాపిటల్ పనిష్మెంట్స్ ఇచ్చాడు ఆయన ఆయన మనస్సులో అనుకుంటాడు సరే తాగేసి ఆ తాగుడు మైకంలో ఎవరినో కత్తిపుచ్చి పొడిచేసాడంటే వీడు హీజ్ అ కేసు ఫర్ క్యాపిటల్ పనిష్మెంట్ అని అనుకుని మామూలుగా మొన్నడు పొద్దున్న కోర్టుకు వస్తాడు వచ్చి బోన్ మీద ఎక్కుతాడు ఎక్కగానే కేసులు ఏ కేసులు ఉన్నాయి మూడు నాలుగు కేసులు ఉంటాయి సరే ముందు ఆ మర్డర్ కేసు ప్రవేశపెట్టండి అనుకోండి మర్డర్ కేసు ప్రవేశపెడతాడు ఆ మర్డర్ క్రిమినల్ ఎవడంటే వీణు కొడుకే So, see, he was a stander. Aruthan, public prosecutor, this young man, is he the one? Yes. Proof unda unde. Yala ande proof ande pakka proof. Ite proof loe tada yala. Ande appadu a judge, appadu appadu he drafts a resignation letter. Nenu no, na judge padavik resign josti nama. That would public prosecutor, you cannot resign. మీ రిజిగ్నేషన్ లెటర్ ఇవాళ సాయంకాలం అది ఎఫెక్ట్లోకి వస్తుంది నువ్వు ధర్మాసనం మీద కూర్చున్నావు కనుక ఈ కేసులన్నింటి మీద జడ్జిమెంట్లు ఇచ్చేసి ఆ తర్వాత రిజైన్ చేయాలి కూర్చిమించి దిగాక రిజైన్ చేయదు నేను అక్కడ కూర్చుని రిజైన్ చేయడానికి వీల్లేదు కాబట్టి దా యూ యూ జడ్జ్ దిస్ కేసెస్ యూ రిజన్ టు ది ఆర్గ్యుమెంట్స్ అంతే అప్పుడు ఆ న్యాయాధికారి ప్లీజ్ ఎలవ్ టు రిజైన్ అంటే కింగ్ ఆల్సో విల్ నాట్ గివ్ పర్మిషన్ దెన్ అతను ఆ కేసు విని గివ్ క్యాపిటల్ కాబట్టి మా బంధువులు వీళ్ళు వీళ్ళందరినీ సంహరించినట్లయితే మాకు సుఖం ఎలా వస్తుంది అని అనుకున్నాడు అర్జునుడు ఇంతకుముందు ఎంతో మందిని సంహరించాడు ఒకళ్ళని ఇద్దరిని కాదు ఎంత ఎంతెంతో మందిని సంహరించాడు ఊరికే సంహరించడమే కాదు అడవిలో ఒక పశువు మీద కూడా బాణం వేసి సంహరిస్తారు వేట పశువు మీద బాణం వేయడం అనవసరం పశువుని వీళ్ళు కొట్టి దేనికి వినోదం కోసం కాబట్టి వీడి అర్జునుడు వినోదం కోసం లేకపోతే ఒక ఖేల్ ఆట కోసం క్రీడ కోసం ఒక ఒక యానిమల్ మీద బాణం వేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అర్జునుడికి రక్తపాతం కొత్త కాదు సైనికుడు కదా బట్ ఇప్పుడు స్వజనము అనే మాట ఏదైతే ఉందో అది దట్ హ్యాస్ బ్రాట్ అబౌట్ సడన్ చేంజ్ ఇన్ హిస్ థింకింగ్ అంటే నా అభిప్రాయం అర్జునుడు సర్వాత్మ యోగ్యుడని ప్రూవ్ చేయడం కొంత తాత్పర్యం కాదు దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు స చాలా దయాగుణం గలవాడు కృపా కదా మనం చూసాం దయాస్వభావం గలవాడు నిస్వార్థపరుడు రాజ్యం రాజ్యం మీద లాలస లేనివాడు దుర్యోధనుడు లాంటి వాడు బట్ అట్ ది సేమ్ టైం అతని ఇస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ తప్పని నేను అంటున్నాను ఇప్పుడు నెహ్రూ గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ సరికాదంటే ఆయన అభిప్రాయం నెహ్రూ గారు ఇంక ఏ టు జెడ్ తప్పని నా అభిప్రాయం కాదు ఈ పర్టికులర్ ఏరియాలో ఆయన యొక్క పాలసీ రాంగ్ అని నేను ఉన్నా అంతే కానీ అదర్ ఏరియాస్లో హీ ఈజ్ వండర్ఫుల్ హీ కుడ్ బి ఏ వండర్ఫుల్ పర్సన్ బట్స్ లైక్ అర్జున దిస్ పర్టికులర్ ఏరియాలో ఈ థింకింగ్ మాత్రం తప్పు నెహ్రూ గారు అంటే ఈజ్ ఎ హిస్టారిక్ పర్సన్ దస్ వై ఐఎం ఈజ్ నో మోర్ in public persons, they, we refer to అరౌండ్ అదే పబ్లిక్ పర్సన్స్ టూ ఇన్ అవర్ టాక్ే న పశ్యిభోపహతేత కుల క్షయకృత Mitra చ పాతకం చూడండి అర్జునుడు ఏమంటున్నాడంటే ఈ యుద్ధంలో అనేక దోషాలు ఉన్నాయి ఆ దోషాలు స్పష్టంగా నాకు కనబడుతున్నాయి కానీ ఇప్పుడు నాకు దోషాలు కనబడితే సరిపడదు ఆ దోషాలు దివ్యజనుడు కూడా చూడాలి కదా యుద్ధం మంచిది కాదు అని రెండు పక్షాల వాళ్ళు అనుకుంటే యుద్ధం ఆగుతుంది ఏదో ఒక పక్షం వాళ్ళు అనుకుంటే ఉపయోగం ఏమిటి ఇప్పుడు ముషరఫ్ ఇద్దరూ అనుకోవాలి యుద్ధం మంచిది కాదని కేవలం వాజ్పాయి ఒక్కరో అనుకుంటే లాభం లేదు అవతల వైపు వాడు కూడా అనుకోవాలి ఎందుకన అనుకున్నట్టున్నాడు కాబట్టే యుద్ధం లేదు ప్రస్తుతానికి ఆగింది మంచిది సంతోషం సో కానీ దుర్యోధనుడు అనుకోవాలి కదా ఇక్కడ ఇతను అంటాడు దుర్యోధనుడు సత్యాన్ని గుర్తించినా సరే గుర్తించకపోయినా సరే నా మటిక్కి నేను సత్యాన్ని గుర్తించాను కనుక నేను యుద్ధం అని అంటాడు దిస్ ఈజ్ వన్ సైడెడ్ పీస్ ఎఫర్ట్ ఉంది చూసారా చాలా తప్పు ఎప్పుడు కూడా వన్ సైడెడ్ పీస్ ఎఫర్ట్ అది శోభనివ్వదు క్షత్రియునికి శోభనివ్వదు వన్ సైడెడ్ పీస్ ఎఫర్ట్ ఎవరు కంటే సన్యాసు వాళ్ళకి దే మూవ్ అవే ఫ్రమ్ ద సీన్ అండర్ దే డు నాట్ ప్రెసెంట్ దెమ్ సెల్స్ ఎస్ పార్టీ ఇప్పుడు కూడా సన్యాసంలో అది శోభనిషయం సన్యాసి కంపీట్ చేయకూడదు అది ఆశ్రమం యొక్క లక్షణం అర్జునుకి తెలుసు అసలు కదా అంచేతనే అర్జునుడు సన్యాసం తీసుకుంటారని కంగారు పడతాడు కూడా దట్ ఈ ఆల్సో దే శ్రీకృష్ణుడికి తెలుసు కానీ అర్జునుడు సన్యాసానికి ఇంకా అరుడు కాదని ఆయన అభిప్రాయం ఏదో తాత్కాలికమైన ఆవేశంతో సన్యాసం అంటున్నాడే కానీ వీడు నిజంగా రాగద్వేషాలకు అతీతుడే ఈ సన్యాసం అంటలేదు తాత్కాలికంగా ఆ యుద్ధము చూస్తే అతనికి చాలా ఇబ్బంది అనిపించి ఈ యుద్ధం నుంచి తప్పించుకోవడం అని మనస్సులో ప్రశ్న వేసుకునే క్షత్రియుడు కదా నేను యుద్ధం చేయలేనని నాకు నాకు ఉత్సాహంగా లేదని వెళ్ళిపోతే గాజులు అవి ఇంటికి వెళ్తే అది కాబట్టి దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ ఇంకా దట్ లీవ్స్ ఓన్లీ వన్ ఆప్షన్ అదేమిటంటే సన్యాసం ఆత్మహత్య చేసుకోకూడదు ఆత్మహత్య మహాపాపం హీ నోస్ దాట్ కాబట్టి ఇంకా అతనికి మిగిలిన ఆప్షన్ ఒక్కటే లెజిటిమేట్ ఆప్షన్ ఒక్కటే ఉంది సన్యాసం చెప్పాను కదండి బిల్లులు కట్టడం కష్టంగా ఉంటే సన్యాసం తీసుకుంటే అలాగంటే సంథింగ్ లైక్ దాట్ జిజ్ఞాస జిహాస యొక్క ధోరణుకు ఆ అంధ్యతనే శ్రీకృష్ణుడు వద్దునైనా నీకు సన్యాసం వద్దు నీ డ్యూటీ నుంచి ఆ తర్వాత తర్వాత మీరు గమనించండి ఎవడైనాను ఇలాంటివి తరచుగా మనకి నాలాంటి పొట్టుగాడికి ఇలాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి చాలామంది తారశీలు తారశీల్లుతారు ఒకళ్ళు ఏమంటారు అంటే కొంతమంది ఏమంటారు నేను ఎవరన్నా వ్యక్తిగతంగా చెప్పండి జనరల్గా స్వామీజీ ఇంకా ఇంకా మేము ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి మీ దగ్గరికి వచ్చేస్తాము అంటే నేను అంటాను వై వాట్ ఈస్ ది ఇష్యూ అంటే ఇప్పుడు జాబ్లో ఉన్నాము జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు ఎందువల్ల ఎందువల్ల ఇంట్రెస్ట్ లేదు అంటే ఏదో కొంత ధనం సంపాదించా ఇంకా ధనం మీద ఇంకా ఆ జీతం మాకు ఇంట్రెస్ట్ ఆ జీతం అవసరం కాదు యూ కెన్ డూ వితౌట్ దట్ శాలరీ నేనేమంటానంటే నేను వెంటనే సలహా నిస్తా నీకు ఏ జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదో దానిని శ్రద్ధగా లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని నువ్వు మూడు సంవత్సరాలు చేయి ఆ తర్వాత ఆలోచిద్దామని సభా చెప్తాను ఎందుకంటే దట్ ఈజ్ ది రియల్ ప్రూఫ్ ప్రి పర్సన్స్ కెపాసిటీ ఆ వైరాగ్యం అనేది దృఢంగా నిశ్చయం చేసేటువంటి వ్యస్తది తర్వాత ఇంకోటి నువ్వు ఈ జాబు దీన్ని మరో జాబుకి వెళ్ళద్దు ఎందుకంటే నీ తాత్పర్యం జాబునందు లేదు కనుక నీ తాత్పర్యము కేవలము దాన్ని ఛాలెంజ్ చేసేసి సన్యాసం తీసుకోవాలనే దృష్ట ధనం మీద నీకు ఇంట్రెస్ట్ ఎలాగూ లేదు కనుక నువ్వు జాబ్ మార్చద్దు ఇప్పుడున్న జాబ్లోనే ఉండు దాంట్లో నీకు ఇంట్రెస్ట్ లేదు యూ ట్రై టు డెవలప్ ఇంట్రెస్ట్ దాంట్లో నీకు యూ హ్యావ్ టూ మెనీ గ్రీవెన్సెస్ ట్రై టు ఓవర్కమ్ ఆల్ దోస్ గ్రీవెన్సెస్ అండ్ డూ దట్ జాబ్ అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఒక అద్భుతమైనటువంటి సంస్కారం డెవలప్ అవుతుంది మనసులో ఏమిటో తెలుసున్న సంస్కారం రాగద్వేషములకు అతీతంగా కర్తవ్య కర్మను చేయగలుగుతా అది సామాన్యమైన విషయం ఎందుకంటే మనము చేసి పని అంతా కూడా ఎప్పటికీ రాగద్వేషములకు చేత ప్రేరితమై ఉంటుంది ఇప్పుడు వంట వండుకుంటారు వంట వండుకున్నప్పుడు ఎలా వండుకుంటారు రాగద్వేషాలను బట్టి వండుకుంటారు డాక్టర్ ఏమని చెప్తాడు నీవు భోజనం చెయ్యి భోజనం మానేద్దు కానీ రాగద్వేషములు కాకుండా చక్కగా ఆరోగ్య దృష్ట్యా నీవు ఆహారం తీసుకో అని చెప్తాడు సో అదేవిధంగా మనం మీరు కర్మలు చేస్తూనే ఉంటారు కర్మ చేయటం మానేసి ప్రసక్తే లేదు కర్మలు చేస్తూనే ఉంటారు కానీ ఆ కర్మని రాగద్వేషముల చేత ప్రేరితం కాకుండా కర్తవ్య కర్మ అనే దృష్టితో డ్యూటీ కాన్షియస్నెస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ కాన్షియస్నెస్ బదులుగా డ్యూటీ కాన్షియస్నెస్ తోటి చెయ్యి అలాగా నీకు డిజ్లైక్ ఉంటుంది సాధారణంగా ఆ డిజ్లైక్ అధిగమిస్తో దిస్ ఈజ్ మై డ్యూటీ ఐ డోంట్ లైక్ ఇట్ దట్ ఇట్ ఈస్ మై డ్యూటీ సో ఐ డూ ఇట్ అప్పుడు ఆ పను నువ్వు చేయి డూ దాట్ బి అండ్ అర్జున అర్జున డిడ్ నాట్ లైక్ టు కిల్ క్లియర్లీ వీ కెన్ సి అతనికి శత్రువు మీద బాణం వేయాలంటే ఇష్టం లేదు కానీ దట్ హ్యాపన్స్ టు బి హిస్ డ్యూటీ వెరీ అన్ప్లెజెంటడ్ డ్యూటీ ఫైనల్గా చేస్తాడు అదేవిధంగా సో గీత యొక్క ఉద్దేశం అదే కాబట్టి నీ డ్యూటీ గీత యొక్క ఉద్దేశం యుద్ధం చేయమనం కాదు డ్యూటీ చేయమన్నాం అక్కడ అభ్యున్నతి సందర్భంలో యుద్ధం అయింది సో నీ డ్యూటీ ఏమిటి యూ డూ ఇట్ యూ డోంట్ లైక్ ఇట్ ఎస్ ఐ డోంట్ లైక్ ఇట్ ఓకే అగ్రిడ్ యూ డోంట్ లైక్ ఇట్ యట్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఎస్ ఎస్ డూ ఇట్ ఎంతకాలం చేయి మూడేళ్ళు చేయి సో మూడేళ్ళు రాగద్వేషాలకు అతీతంగా డ్యూటీ చేయగలిగితే నువ్వు మూడేళ్ళు అయినా మరునాడు అప్పుడు కూడా నీకు సన్యాసం కావాల నువ్వు అనుకుంటే యు ఆర్ వెల్కమ్ వాడు స్థిరపడిపోతాడు సన్యాసిగా ఎందుకంటే సన్యాసిగా బ్రతకడం కష్టం సన్యాసం తీసుకోవటం తేలిక సన్యాసం తీసుకోవటం ఏముంది స్వామిని పట్టుకోవాలి సన్యాసం ఇచ్చే స్వామిని పట్టుకోవాలి ఇచ్చేవాళ్ళు ఉన్నారు మామూలుగా పోస్ట్లో సన్యాసం ఇచ్చే స్వామిని కూడా ఉన్నారు కరస్పాండెన్స్ కోర్సులాగా పోస్టల్ సన్యాసం అంటే మరి హృషికేశ్ వెళ్లేందుకు టైం లేదు ఆయనకి ఈజ్ వెరీ బిజీ అదర్వైజ్ సో హృషికేశ్ వెళ్ళడానికి టైం లేదు శివరాత్రి నాటికి వెళ్ళాలి అక్కడికి హృషికేశ్ సరిగ్గా ఆ టైంకే ఇవేమో చాలా పనులు ఉన్నాయి అందు పోస్టు సన్యాసం ఇచ్చేస్తారు అంచేత ఏంటన్నమాట ఈయన పోస్టుల ద్వారా దక్షిణ పంపించేస్తారు ముందే ఆయన పోస్టు ద్వారా సరిగ్గా శివరాత్రి నాటికి అందుకే అదే విధంగా కొరియర్లో ఆ సన్యాస మంత్రం కాయత్రం మీద రాసి పంపించేస్తారు అక్షతలు ఆశీర్వచన అక్షతలు అవి స్వీకరించేసి సరిగ్గా ఆ వేళ పొద్దున్న ఈ సన్యాసం వేసేసుకుని డ్రెస్ వేసి స్నానం చేసి డ్రెస్ వేసుకుని ఆ మంత్రం తీసేసుకుని జపం చేసేసి ఒక మాల మీద వేసుకుని తన పంపడం చూసుకుంటారు ఇది పోస్టల్ సన్యాసం అంటారు ఇట్ ఈస్ దేర్ రియల్లీ దేర్ ఆర్ పీపుల్ హూ హవ్ టేకెన్ సన్యాస బై పోస్ట్ కాబట్టి సన్యాసం తీసుకోవడం అంత తేలిగదే కానీ మరొకట్లేదు అది కష్టం కదా దాని సన్యాసిగా నిలబడడం కష్టం సన్యాసిగా జీవించడం కష్టం అంచేతనే చాలా చోట్ల మీకు ఏం కనపడుతుందంటే సన్యాస బికమ్స్ ఏ ప్రొఫెషనల్ అయిపోతుంది దాని దాని యొక్క విలువ తగ్గిపోతుంది సో వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ సో సన్యాసిగా జీవించటం చాలా కష్టం నేను మొన్న చూశాను అదేదో నియోజకవర్గం ఎలక్షన్ గొడవ కదా ఇప్పుడు రాయబరీలయో అమితయో ఏదో నియోజకవర్గంలో ఆయన పేరు వేదాంతి సన్యాసి ఆయన పేరు వేదాంతి ఏదో రామనారాయణ వేదాంతం రామశరణ్ వేదాంతి సన్యాసి నేను ఆయన ముఖం చూసి చాలా మహాత్ముడా పెద్ద ఆయన సన్యాస పక్కా సన్యాసి ఆషాయధ అంబరధారి తర్వాత జటలు గడ్డం అది పాపం ఎంతో కాలం నుంచి సన్యాసిగా బతుకుతున్నాడు ఆయన ప్రారంభం బాగోలేదు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ సంస్కారం నాకు అర్థం కాదు ఎలక్షన్లో దిగాడు హీస్ కంటెస్టింగ్ ఎగ్నెస్ట్ యంగ్ మ్యాన్ సమదర్ డాయ్ Who is he is not important, some kid, some, some kid, insignificant kid. That is my, that is how I look at it. It doesn't matter who is the other fellow. In the other fellow, the standard, he wants to win and he wants to become uh, some MP, etc. But you have a double of the MP, it is a way of, it is a profession, another profession, money or something. So, that's why he, he wants to encash something. some history he wants to encash చాలా చాలా దురదృష్టకరం చూడగానే దుఃఖం కలుగుతుంది అయ్యో అంత మహాత్ముడు ఇలాగా దాంట్లో పడ్డాను సో సో ఈ విధంగా సన్యాసం యొక్క మహిమ క్రమంగా సో సన్యాసిగా జీవించడం కష్టం సన్యాసం తీసుకోవడం జరుగుతుంది కానీ కర్మయోగిగా జీవించటం తేలిక ఎందుకంటే ద ఫీల్డ్ ఈజ్ అవైలబుల్ టు యూ గృహస్థాశ్రమం ఉంది కదండి గృహస్థాశ్రమంలో రాగద్వేషాలు ఎలా ఉండవు రాగద్వేషాలకు అతీతంగా ఎదిగి ప్రయత్నం చేస్తారు ఎంత సక్సెస్ అయితే అంతే లాభం రాగద్వేషాలు ఎలా ఉండవు లెవెల్ ఆఫ్ రాగద్వేషన్ ఎలా ఉండే సో ఎనీవే సో అర్జునుడు హీఈ్ నాట్ థింకింగ్ రైట్లీ ఇది పాయింట్ ఈ ప్రధమాధ్యాయమంతా ఇలాగే ఉంటుంది సో ఇక్కడ దోషం ఉన్నది ఏమిటో దోషము మిత్రద్రోహే పాతకం మిత్రద్రోహం చేయటంలో పాపం ఉంది ఏమిటి మిత్రద్రోహం ఏమిటి ఇప్పుడు దుర్యోధను పక్షాన సైనికుల్లో అనేక మంది ఫ్రెండ్స్ అర్జునుడి ఫ్రెండ్స్ ఉన్నారు ధర్మరాజు గారి సైన్యంలో అనేక మంది ఆ దుర్యోధనాథుల ఫ్రెండ్స్ ఉన్నారు సో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళ చేతుల్లో వీళ్ళు వీళ్ళ చేతుల్లో వాళ్ళు సంహరింపబడితే మన మిత్రుణ్ణి మనమే సంహరించాము అనే పరిస్థితి వస్తుంది అది మిత్రద్రోహం అదొక పాపము తర్వాత కులక్షయకృతం దోషం కులము వినాశం చెందుతుంది ఇప్పుడు అనదర్ ఫ్యాక్టర్ హీ ఇంట్రడ్యూసెస్ ఈ పైన కులము అనే మాట వచ్చిన తర్వాత ఈ పైన ఇంకా కులంగో ఉంటుంది కుల ప్రసక్తే సో ఈ కులము నాశమవుతుంది కులము అంటే వంశము నృత్యం సో ఏమిటి వంశం ఎలా నాశనం అవుతుందంటే ఇటువైపు అటువైపు ప్రధానంగా కౌరవులు పాండవులు అందరూ కౌరవులే పాండవులు కూడా కౌరవులే కురువంశీయులే ఇటచ్చి ధృతరాష్ట్ర మహారాజు వీళ్ళని కలుపుకోలేదు కాబట్టి విడతీసేసి ధృతరాష్ట్రుని పుత్రులు కౌరవులే పాండుపుత్రులు కౌరవులే కానీ ధృతరాష్ట్రుడు ఆ కురువంశాధికారాన్ని తన కబ్జాలో పెట్టుకుని దుర్యోధన ధర్మరాజాదు దూరంగా నెట్టేసి ప్రయత్నం చేశాడు కనుక వీళ్ళని పాండవులను వ్యవహరిస్తున్నామే కానీ వాస్తవంలో పండువులు కూడా కౌరవులే కురువంశీయుడు కాబట్టి ఇటువైపు మరణించినా అటువైపు మరణించినా కురువంశానికి సంబంధించిన ఒక మనిషి మరణిస్తాడు చాలామంది మరణిస్తే కురువంశమే క్షీణించిపోతుంది ఆఖరికి కురువంశీయుడు ఒక్కడు కూడా లేకపోవచ్చు సో ఇది కులక్షయము ఈ కులక్షయమనే దోషమున్నది మిత్రద్రోహం ఇంకొక దోషం ఇవి పాపాలు ఈ పాపాలు మనం చేయకపోతే మంచిది అని నేను అనుకుంటున్నాను అయితే ఈ మాట దుర్యోధన కూడా అనుకోవాలి దుర్యోధను కూడా అనుకున్నాడు అనుకోండి ఇంక సమస్య లేదు ఇప్పుడు యుద్ధం చేస్తే మన దేశానికి నష్టము పాకిస్తాన్ వాళ్ళకి కూడా నష్టమే ఇద్దరికి రెండు పక్షాల వాళ్ళకే నష్టమే ఈ మాట ముషరఫ్ అనుకోవాలి ఈ మాట అనుకుంటే ఈ లాభం ముషరఫ్ కూడా అనుకోవాలి ఏమన్నా వాడు అనుకున్నా అనుకోబైనా నేను అనుకుంటానంటే దడ్ ఇజ్ రామ్ సో అర్జునుడు సరిగ్గా అలాగే అంటున్నాడు యద్యపి ఏతే నపశ్యంతి దుర్యోధనాధులు ఈ ద్విధ దోషాన్ని ఈ యుద్ధం జరిగినట్లయితే కులం క్షయమైపోతుంది మిత్రద్రోహం అనేటువంటి దోషం ఉంటుంది ఈ ద్విధ దోషాన్ని వీళ్ళు చూడలేకపోతున్నారు నేను చూస్తున్నాను నాకు కనబడుతున్న దోషం స్పష్టంగా ఎస్ దీస్ పీపుల్ ఆర్ అనేబుల్ టు సీ యజ్ఞప్యేతే యపి ఏతే నపశ్యంతి వై దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ దుర్యోధనుడికి తెలీదా తన మిత్రులు అవతర పక్షంలో ఉన్నారని ఈ యుద్ధంలో చాలామంది మరణిస్తే పురువంశం క్షయం అవుతుందని దుర్యోధనుడికి తెలీదా తెలుసు వాడికి ఇప్పుడు పాకిస్తానికి తెలీదా మనతో యుద్ధం చేసినట్లయితే ఆర్థిక స్థితి దెబ్బతింటుందని ఉన్న ధనాన్నంతని కూడా ఆయుధాలను కొనుక్కోవటానికే వినియోగిస్తే సమాజం యొక్క అభివృద్ధి కుంటు పడుతుందని పాకిస్తాన్ తెలియదా తెలుసు తెలిసి వాళ్ళు మన మీద మూడు యుద్ధాలు చేశారా లేదా కాబట్టి తెలిస్తే లాభం